కీర్తన ఇరవై భావించి నేరనైతి పశుబుద్ధినైతిని ఈవల నాయపచారమిది కావవయ్యా హరి నీవు ప్రపంచమందుబుట్టించితి మమ్ము పరమునే సాధించేది పలు పలుద్రోహమవుగాదో సిరుల నేలేటివాడు చెప్పినట్టు సేయక విరసాలు బంటకు వేరే చేయదగునా పంచేంద్రియములు నాపై పంపు వెట్టితివి నీవు ఎంచి వాని దండించేది ఇది నిరమౌగాదో పెంచేటి తల్లిదండ్రులు ప్రియమై వడ్డించగాను కంచము కాలదన్న సంగతి ఆ బిడ్డలకు మిక్కిలి సంసారము మెడగట్టి తి అక్కర నే వేసారేది అపరాధమౌగాదో దిక్కుల శ్రీవేంకటాద్రి దేవుడ నీ వియగాను ఎక్కడో జీవుడ నేను ఎదురు